సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై రెండు రెండు మూలికలు రేయి పగలు నున్నవి అండొకటి ఆతుమలోనొకటి ఇదిసబము ఇంద్రినిలో ఇదివో రసబద్ధము ఇంద్రియములు మేనిలో పదిలముగా నిలిపి బంధించుట అదివో వేధాముఖము అంతరంగపు మనసు చదరకుండా జునిపి శ్రీహరి దళచుట తార విద్య గంటిమి తగిలి నాసాగ్రమందు మేరతో దృష్టి నిలిపి మేలు మేలుబందుట చేరువ సువర్ణ విద్య చిత్తములో ప్రణవము ధీరద నాదము చేసి దేవుని పొగడుట పుట జయమాయను ఇటే పుణ్య పాపములు అందులో కుటిలపు కోరికల కొనదుంచుట ఇటులనే శ్రీవేంకటేశుడు ఇందిరయును అటు ప్రకృతి పురుషులనుట వరవచ్చుట